పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా అగ్నిస్వరూపి ఆత్మస్వరూపి ఏసియా మీకే వందనాలు వందనాలు వందనాలు స్తోత్రులు నాయన మహిమ స్వరూపి వాక్య స్వరూపి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రేమ స్వరూపి వి సత్య స్వరూపి వి ప్రభ నీకి వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం ఏసిన తల్లి సాయంత్రకాల సమ్యమందు ప్రభ ఈ రీతిగా మేము కూడుకుంటకు మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి నీకు వందనాలు నాయన పరిశుద్ధాత్మ దిగిరమ్ము ప్రభ మాతో మాట్లాడండి ప్రభా ఈ సాయంత్రకాలపు సమయంలో ప్రభ నా తండ్రి నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దర్శించండి హెచ్చరించండి సరిచేయండి నా తండ్రి మా మార్గం అన్నింటినీ ప్రభా తేటగా నీ ముందర సరే నత్రోళం నువ్వు నడుచుటకు ప్రభా మాకు ఈ కురను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏ ఒక్క బిడ మరవకుండా ప్రభ ప్రతి ఒక్కరిని నీకు భద్రపరిచి నా తండ్రి బలపరుస్తూ ప్రభ నా తండ్రి వాక్య రీతిగా నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవ మాతో మాట్లాడే దేవ జీవం తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నీ యొక్క కృపా బాహుళని బట్టి ప్రభానికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాం ఏమిచ్చి కూడా నేను తీర్చుకుని లేం ప్రభాన తండ్రి హృదయం మాత్రమే మీ సన్నిధిలో కుమ్మరించగలం ప్రభాన తండ్రి నీకు ఇష్టమైన నా తన మార్గములలో ప్రభు నడిపిస్తున్న దేవుడవు నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న అతను ఎడబాయే ప్రభానికి వంద నాలుగు స్తోత్రులు నాయన మేము మరిచినా కానీ మమ్మల్ని మరవని దేవుడవు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం మా విజ్ఞాపనను మా ప్రార్థనను ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడో ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడో ప్రభాని యొక్క మహిమగల కారులు జీవితంలో చేస్తున్న దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి మమ్మల్ని వీడవని దేవుడు ప్రభానికి వందనాలయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఆకాశం మహాకాశముల పైన మీద ఆస్నడమైన నా తండ్రి ప్రభాన తండ్రి భూజిగ అంతట ప్రభాని యొక్క అనుదృష్టి సంచరిస్తుంది ఆయన తేటగా చూస్తున్న ప్రతి హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుడు ప్రభా నీకు తండ్రి ప్రత్యేక బిడ్డ యొక్క అతడి ఆశలని ప్రభ న తండ్రి వారి యొక్క కోరికలని ప్రభ విజ్ఞాపనలని ఆలకించే తండ్రి ప్రభ నీ సమయంలో ప్రభ అనుకూల సమయం అందు ఆలకించి ప్రభ ప్రతి ప్రార్థనకు చెవికి చెవి యొక్క జవాబునిస్తున్న తండ్రి నీకు వందనాలు ఏ వందనాలు మా మధ్య సంచరిస్తున్నదేవా నీకు వందనాలు ప్రభన తండ్రి ప్రతి ఒక్క బిడ్డన తండ్రి ప్రతి రీతిగా ప్రభ దర్శించి తలాంతల చేత బలపరిచి ప్రభన తండ్రి నీ నామ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటున్న విధానం కొరకే నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నా విమోచకుడు సజీవుడు నీకు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ మీరు నడిపించండి సేవకు వెళ్ళిన బిడ్డలందరినీ పట్ల ప్రభ మీకు కృప చూపించండి ప్రభ నా తండ్రి మరి ముఖ్యంగా నా తండ్రి వాక్యం పరిచి ప్రభ ప్రతి ఒక్కరిని మీరు బలంగా వాడుకుంటూ మీకు ఆత్మ మర్మంలో మాకు తెలియజేస్తూ వేసి తండ్రి మాతో మీరు ప్రత్యక్షంగా మాట్లాడుతున్న యొక్క స్వరంని బట్టి నీకు వదనాలు తెలుస్తున్నాం ఆయన ప్రభనతడి ఎందరికో లేని ఈ భాగ్యం మాకు దయచేసిన దేవుడవు ప్రభన తండ్రి వర్షిత వాక్యంలోని మర్మాలని ప్రభ ప్రభ మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని ప్రభ స్థితికి చేర్పించి మొన్న మేము ఎత్తైన ఎక్కలేని ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించే దేవుడవు ప్రభ మా యొక్క ప్రయాసంలో ప్రభల అతడి ప్రయాణంలో అనుక్షణము నీ దూతల కాపుదలతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ఈ లోకరీతిగా బాహ్యరీతిగా ఆత్మీయ రీతిగా ప్రభ మమ్మల్ని బలపరు నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించమని ఏసేన తండ్రి సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మేర ఈ జ్ఞాపనలు చేస్తున్నారు ప్రభా ఈ గ్రూప్ ప్రతి ప్రార్థనకు ఆలగించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన స్వస్థతడి సంపూర్ణమైన విడుదలని వాళ్ళకి ప్రకటిస్తున్నాం ఏసియా నీ శక్తిగల కార్యంలో మా జీతం జరిగించి మీ నామకే మహిమ గంత ప్రభావం ఆరోపిస్తూ ఏసియా శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ శక్తితాదనను బలముతో నిది ఖాదనను నాత్మారా దిని చేతునని ఏ సైయస విచను నాత్మారా దిని చేతునని ఏ సై అసల విచను కాదనను బలుముతో ని కాదనను నా ఆత్మ ద్వారా దిని చేతున్నని ఏ సైయ సెలవిచను నా ఆత్మ ద్వారా దిని చేతున్నని ఏ సైయ గో గో పపా మతమా జరుబా నటకింపెను గో పపా జరుపాపెను నటకింపెను ఎంత మాత్ర పుదాన నీవనను చిన్న భూమిగా మారదవు ఎంత మాత్రపుదానవు నీవనను చిన్న భూమిగా మారదవు శక్తి చేత కాదనను బలముతో నిధి కాదనను నా ద్వారా దిని చేతునని ఏ సై సెలవిచెను నా ఆత్మ ద్వారా దిని చేతునని ఏ సైయ సెలవిచెను ఓ శ్రయలు విను నీ బాక్యమెంత గొప్పది ఓయి శ్రై విను నీ బాక్యం గొప్పది ఏ రక్షించిన నిన్ను వారెవరు ఏ సయ్యారించిన నిన్ను బోలీన భారెవరు శక్తి చేత కాదనను బలముతో నిధి కాదనను నా ద్వారా దినిచేతునని ఏ సయ్య సెలవిచను నా ద్వారా తిని చేతునని పరశుధర బ తండ్రి మీకు వందనాలనైనా ప్రభు ఏస మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము సిద్ధపడుతున్నాం అయినా మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రభ వాక్య సత్యాన్ని గ్రహించాల దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభ ఇంతకు ముందు కేవలం మేము విని వాటిని మర్చిపోయినాం ప్రభా ఇక మీదట మేము కేవలం వినేవాళ్ళమే కాదునైనా వాటిని పాటించే వాళ్ళం కాబట్టి నైనా ప్రతి వాక్యాన్ని మేము పాటించేలాగా సహాయపడండినైనా ఇది ఇప్పుడు విన్నామంటే ఇక మీదట ఈ నెక్స్ట్ మూమెంట్ నుంచి దీన్ని పాటించాలి ఎట్లా పాటించాలి ఒక పేపర్ పెన్ను తీసుకొని వాటిని రాసుకోవాలి బ్రవ అది రాసుకొని పాటిస్తేనే కానీ మా విశ్వాసం అంచలంచలుగా ఎదగంది అయినా అవును ప్రభావ ఆ రీతిగా మేము చేయకపోతే ప్రభావ ఎన్నో ఆశీర్యాలు మేము పోగొట్టుకున్నాం మా జీవితాలలో ప్రభావ ఇక మీదట మేము పోగొట్టుకోం సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇంకొక ఛాన్స్ మాకు ఇస్తున్నారు ఈసారి మేము దాన్ని విడిచిపెట్టుకోవద్దు ప్రభు కాబట్టి స్వీకరించి జాగ్రత్తగా పరిశీలించి మీ కొరకు జీవించలాగానే సహాయపడండి మీ అందు సంపూర్ణంగా ఎదుగులాగానే సహాయపడండి ప్రభావ ప్రియులారా ప్రభు చిత్తాన్ని గ్రహించి దాని అందు ఎదుగడం దేవుని చిత్తం అన్నారు కాబట్టి ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అన్నారు కాబట్టి నేను ప్రభు జ్ఞానం అందు వర్ధిలుట దేవుని చిత్తం అన్నారు ప్రభా కాబట్టి ఈ యొక్క విషయాలని మేము బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి వాటిని మేము పాటించాలా ప్రభావ ప్రాక్టీసింగ్ క్రైస్తవులాగా మమ్మల్ని తయారు చేయమని పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ కొలసలు రాసిన మూడవ అధ్యాయము లో నుండి కొన్ని వాక్యాలను మనం చూస్తాం ఈరోజు ఆ మూడవ అధ్యాయం ఈ ధ్యానించక ముందు క్లుప్తంగా ఏంది దీనికి సంబంధించిన అంశం అంటే పైనన్న వాటిని వెతకడం అన్న అంశం గురించి చెప్పబడింది అయితే దానికి ఆపోజిట్ లేక వ్యతిరేక పరమైంది ఈ లోకంలో ఉన్న వాటిని వెతుక్కోడి పొందుకోవడం అదే మతపరమైన జీవితం ఈ లోకస్తులు ఏ రీతి ఉన్నారో అట్లనే మతపరమైన క్రైస్తవులు అట్లు ఉన్నారు అనే విషయాన్ని ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి అన్యులు ఏం చేస్తారు ఈ లోకాన్ని సంపాదించుకుంటా ఉంటారు ఈ లోకంలోనే జీవించడం నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదనేసి పౌలు తెసిన రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో చూపిస్తాడు అన్నట్టు పదహారో పద నుంచి అధ్యాయ కాబట్టి నిరీక్షణ లేని ప్రజలు వాళ్ళు ప్రజలు ఏంటంటే చనిపోయినాక ఎక్కడ పోతారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ లోకంలో సంపూర్ణంగా ఆనందించాలా అన్న తలంపుతో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు కానీ ఈ వాక్యం తెలిసిన మనం అట్లా అందుకే అన్య ఆచారాలను అభ్యసింపకుండా ఎందుకు చెప్తాడు ఇర్మియా గ్రంథంలో అంటే కారణం అదే ఉంటారు మరి నిరీక్షణ ఉన్న నువ్వు ఎట్లా ఉంటావు అనేది ఈ వాక్యం చెప్తుంది కాబట్టి కొలసలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే దీని అర్థం ఏంటంటే మీరు నిజంగా రక్షణ పొంది బాప్తీసం పొంది బాప్తీసం పొట్టిలో నుంచి బయటకు వచ్చిన వారైతే అంటే ఆయన కొరకు సాక్షిగా జీవించే వారైతే నేను ఒకప్పుడు పాపంలో చచ్చిన వాడిని ఇప్పుడు ప్రభులో జీవిస్తున్నాను అది దాని అర్థం మొదటి వచనం మీరు క్రీస్తు లేపబడిన వారైతే అంటే అర్థం ఏంటంటే రక్షణ అనుభవం నుంచి బయటకు వచ్చిన ఈ లోకంతో సమాధాన ఈ లోకం నుంచి వేరుపడిన అన్నట్టు లేపబడినవాడు అంటే నువ్వు పైన ఉన్నావు కింద లేవు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది మీరు లేపబడ్డారు ఆయన లేచి ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు నువ్వు కూడా పరలోకంలో ఉన్నావు ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి మీరు నిజంగా క్రీస్తు కూడా లేపబడ్డవారైతే అంటే బా ఆ యొక్క మరణ చూసిన వాళ్ళం అని చెప్తుంది కాబట్టి ఇప్పుడు మనము బ్రతుకుతున్నది ప్రభు కోరికే బ్రతుకుట చా బ్రతుకుట క్రీస్తు చావైతే మేలని ఎందుకు అర్థము నువ్వు ఆల్రెడీ బ్రతుకుతుంది ఐస్ ప్రభు కొరికే ఏసుప్రవ్ నేను బ్రతికింప చేసిండు ఎందుకంటే ఒకప్పుడు నువ్వు చచ్చిన వాడవు పాపంలో చెప్పిన కాబట్టి చచ్చిన దానం అయితే నేను చేసిండు కాబట్టి నువ్వు క్రీస్తు వాడవు ఎందుకంటే ఆయన ఆయన ఆయన చింతకు తీసుకున్నాడు కాబట్టి మనం ఆయన సుత్ అందుకే కాబట్టి నువ్వు నిజంగా క్రీస్తు కూడా లేపబడిన వాడవైతే లేపబడిన దానం ఏం చేయాలా పైనున్న వాటినే వెదకొడి అయితే ఆ సాధారణంగా మన ఆరాధనలో మన ప్రయర్ మీటింగ్స్లలో మనం ఎప్పుడు కూడా ఎక్కువ మటుకు పైనన్న వాటి గురించి ధ్యానిస్తూ ఉంటాం పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తూ ఉంటాం మీరు ఎన్ని రికార్డింగ్స్ అన్న చూడండి మనకి లోకాతీతం చాలా తక్కువ టాపిక్స్ ఎట్లా బ్రతకాలా ఏం చేయాలా ఏం చదువుకోవాలా ఇవి చాలా తక్కువ టాపిక్స్ ఎట్లా ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి అవి కూడా మనం దీర్ఘంగా ధ్యానించచ్చు కానీ ఎక్కువ మటుకు పైన ఎక్కువ మటుకు పైన వాటినే మనం వెతుకుతా ఉంటాం అన్నట్టు అది మనం ఏర్పరచుకున్న విధానం కాబట్టి ఏ రీతిగా పైన వాటిని వెతకాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ఉదాహరణకి పైన ఏమున్నాయి సరే ఈ లోకంలో నువ్వు ఉదయం లేసినప్పుడు ఉదయం లేయంగానే ఏం చేస్తావు బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే కిచెన్లకి వెళ్తావు పైన కిచెన్లు ఏమున్నాయి వెతుకుతా ఉంటావు అదే రీతిగా బయటికి వెళ్ళినప్పుడు బయట ఏమేమి కొనుక్కోజరావాలో షాప్కి పోతే అన్నీ వెతుకుతూ ఉంటాం ఈ లోకంలో ఎన్నో వెతుకుతాం కదా ఆఫీస్కి పోగానే ఆఫీస్లో ఏమేమో వెతుకుతూ ఉంటాం ఎక్కడ పెట్టినాం పేపర్లు ఎక్కడ ఉంటే వస్తువులు కిచెన్కి వస్తే కూర పప్పు పప్పు ఎక్కడ పెట్టినాము ఉప్పు ఎక్కడ పెట్టినాము కారం ఎక్కడ పెట్టినాము వెతుకుతూ ఉంటాం కదా ఇక్కడ ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడతా ఉంటాం అన్నట్టు ఏదేదో వెతుక్కోవడం కొరకు జాబ్స్ కొరకు వెతుకుతా ఉంటాము చదువుల కొరకు వెతుకుతా ఉంటాము ఇందాక ఒక బ్రదర్ షేర్ చేస్తుండే చదువు పాపం ఎంత చదివినా కూడా ఆయనకు ఎక్కలేదంట అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినాడంట డిగ్రీలో ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు అన్ని ఫెయిల్ అయిందంట ఎంత ట్రై చేసినా పాస్ కాట్లేడంట ఇప్పుడు అది టైం కూడా అయిపోయిందట ఇంకా నీకు లేదు ఛాన్సెస్ ఇంకా మళ్ళా ఇప్పుడు చదవాలంటే మళ్ళా ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలనుట కొత్తగా మళ్ళా అడ్మిషన్ తీసుకొని కష్టం కదా పాపం ఆ చెప్తుంటే బాధ చాలా బాధ అనిపించింది వాడికి మంచి సొల్యూషన్స్ ఇవ్వాలా కానీ ఫోన్లు ఇవ్వలేమా టైం ఒకసారి కూర్చొని అని ఇవ్వాలా అయితే నేను అనేది ఏదంటే ఈ లోకంలో ఎన్నెన్నో వెతుకోవడానికి ఆసక్తితో పరిగెత్తుతున్నాం కానీ పరిలోకంలో ఉన్నవి వెతకడానికి ప్రయాసపడుతున్నామా ఇక్కడ చెప్తుండది మీ నిజంగా క్రీస్తు కూడా లేపబడ్డ వాటిని వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కొడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు అంటే ఆయన సన్నిధిలో ఎన్నో ఉన్నయి అని చెప్తుంది వాక్యం పైన యేసు ప్రభు సన్నిధిలో ఏమేమో ఉన్నాయి వాటిని వెతుక్కోవాలంటే అవి వెతుక్కోవాల మనం మనం ఆసక్తితో ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నామో ఆ లోకంలో ఉన్న వాటిని వెతకాలి అది ఆశ అటువంటి ఆశ కలిగినప్పుడు ఏం చేస్తాం దుర దురదృష్టం ఏంటంటే మన సేవా జీవిత కాలంలో సంఘాలలో ఆ బోధలు లేవు ఎక్కడ పైన ఏమున్నాయో ఎవరు వెతికి చెప్పింటారు ఎవరిపై చూసొచ్చారు పౌలు ఒక్కడే చెప్తారు కదా నాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది అతను మూడవ ఆకాశం వరకు వెళ్ళిండు ఆత్మలో వెళ్ళిండా శరణంలో వెళ్ళిండా మరి నాకైతే తెలియదు కానీ అక్కడ ఉచ్చరింప శక్యం కానీ అనేకమైన విషయాలను అనేకమైన సంగతులను ఆయన చూసిడు తెలుసుకున్నాడు విన్నాడు అవి ఇప్పుడు చెప్ప వీలు పడదు అంటాడు డైరెక్ట్ గా ఆయన గురించే చెప్పుకుంటున్నాడు కానీ ఆయన అంతగా తగ్గించుకున్నాడు నేను చూసిన పరలోకంలోని ఇప్పుడు నేను కూడా చెప్పినాను అనుకున్నా కూడా అనుభవం ఉంది పరలోకంలో పోయి తిరిగిన అనుభవాలు ఉన్నాయి దేవదూతలు చూసినను అక్కడ మనుషులతో సంభాషించిన అంటే మీరు నువ్వు పౌల కంటే గొప్పనువా అంటారు అంటే మనుషుల బలహీనత అట్లుంటుంది అన్నట్టు అక్కడ వాక్యం పౌలే చెప్తుంటు నిజంగా మీరు క్రీస్తవులు లేకపోవడం వాతే పైన వాటిని వెతకండి అంటే భూలో సంబంధమైన వాటిని వెక్కి కొట్టారు ఈ రోజు క్రైస్తవులు పరలోకపు అనుభవాలు పొందలేకపోతున్నారు ఎందుకు పొందుకోవాలా అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నీడలు నిజ పరలోకంలో ఉంది ఈ లోకం సమస్యలకి పరిష్కారాలు పరలోకంలో ఉంటాయి అక్కడ పోయి తెలుసుకోకపోతే ఏ సమస్యకు నీ పరిష్కారం దొరకదు లోకంలో ఏ అనారోగ్యానికి నీకు స్వస్థత దొరకదు ఈ లోకంలో నీకున్న అనారోగ్యానికి స్వస్థత కావాలంటే అక్కడ పోయి వెతుకోవాల ప్రార్థనలో కండ్ పెట్టాలి ఒక్కసారి మూసుకొని భాషలో స్థుతిస్తే ఆటోమేటిక్గా నీ ఆత్మగారికి వెళ్ళిపోవాలంటే అక్కడ పోయి వెతుక్కోవాల అటువంటి ఆసక్తి నీకు కావాలా అడబో వెతికినావంటే ఎక్కడుంది ఆ స్థలం పేదూరికి చెప్తాడు నేను నీకు తాలపు చెవిని ఇచ్చిన అంటాడు తాలపు తాల తాలపు చెవి తాలపు కీస్ కీస్ అంటారు ఇంగ్లీష్ కీస్ తాలపు చెవిలు నీకు ఇచ్చిన ఒకటి కాదు అది ఎన్నో తాలపు చెవిలు మరి తాలపు చెవి నీ చేతిలో ఉంటే ఏ తలపు నీకు కదా ఆ తలపె ఎక్కడుందో నీకు తెలకపోతే ఆ కీస్ తీసుకొని వెళ్ళడం చర్చి సిస్టమ్ అట్లుంది తలాలు ఉన్నాయి కానీ తలుపులు తెలియవు ఎందుకు తెలియవు అంటే వాటి పరిలోకంలోకి పోయి ఆ తలుపులు ఎక్కడ ఉన్నాయో అనేకమైన తలుపులు ఉన్నాయి అనేకమైన నివాసాలు ఉన్నాయని చెప్పిండి లేకపోతే మీతో చెప్తున్నా కానీ ఏమనుకుంటాడంటే చనిపోయినాకనే కదా పోరు అందరూ అక్కడ పోయి తలాలు తెచ్చుకుంటేది ఆ అనుభవం ఆ వాక్యం చెప్పడం వలన ఎవరు కూడా సరే చనిపోయినాకనే కదా పోయి తెలుసుకుంటేది అంతవరకు చూసేది ఏముంది అని ఎవరు పట్టించుకోరన్నట్టు కానీ పౌలు అట్లా అంటే లేడు పౌలు మీరు అక్కడికి పోయి వెతకాలంటున్నాడు ఆ ఎక్కడుందో వెతుక్కోవాల రూమ్ ఎక్కడుందో వెతుక్కోవాల నీ గృహం ఎక్కడుందో అక్కడ పోయి వెతుక్కోవాల ఈ లోకంలోనే వెతుకనప్పుడు ఆ లోకనో వెతకాల కాబట్టి ఈ లోకంలో ఎన్నో వెతుకుతున్నాం నీడలని కానీ నిజ స్వరూపాలని ఎవ్వరు వెతుకుతలేరు ఉదాహరణకి నీ అనారోగ్యానికి స్వస్థత ఎప్పుడు పోయి వెతుక్కుంటావు తాలము ఏదది అది పోయి తీసుకోవాలా నువ్వు అక్కడ పోయి వెతికి దాన్ని తెలుసుకొని అక్కడి నుంచి నువ్వు ససత తెచ్చుకోవాలి లోకంలో ప్రతి సమస్యకి పరిష్కారం అక్కడ ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలా ప్రతి ఆకాశము మనము ఆ పాట పాడుతుంటాం లెక్కిం పలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు అని పాట పాడుతుంటాను ఆకాశములు మహాకాశములు దాని పైన ఆకాశములు దాని అందున్న ఆకాశములు అంటే ఆకాశములు మహాకాశములు దాని అందున్న ఆకాశములు ఎన్ని ఆకాశంలో ఎవరు తెలుసు ఏడు నేను బైబిల్ లో చెప్తుంది పావులు కేవలం మూడవ వరకు పొజిజన్ అని చెప్తా చెప్తున్నాడు కానీ మీరు పాత నిబంధన కాలపు పుస్తకాలలో చూస్తే అందరిలోకి వెళ్ళ ఆ సెవెంత్ లేయర్ కి పోయిన ఉంటాడు ఎహెచ్కేలు ఆ ఏడవ ఆకాశంలోనే మన ప్రభువు నడగల ఆయన సన్నిధిలో కేరూబులు సరాపులు మనం చూస్తాం అవన్నీ అవి ఎంతలా వింతగా ఉంటాయి వాటిని ఊహిస్తేనే అసలు అర్థమే కాదు ఒకసారి చూడండి మనం అర్థం చేసుకోని ప్రయాసం ఎందుకు పడతలేము వర్లోకంలో ఏమేమి ఉన్నాయన్నాడు ఏహెచ్కల్ గ్రంథం మొదట దేమంలో అయినా చెప్తున్నాడు నాలుగవ నెల ఐదవ దినంన నేను కేబారు నది ప్రదేశంన చెరలోని వారి మధ్య కాపురం అంటే బహులోనికి ఇన్న కూడా బానిసలాగా పోయింట్ ఆ కాలంన ఆకాశం తెరబడగా దేవుణ్ణి గూర్చిన దర్శనంలో నాకు కనబడేను చెప్పండి మనీ ఆకాశము ఒక కాలంలో ఆకాశం తెరబడుతుందంట ఇది ఒక కొన్ని నెలలు కొన్ని వారాల క్రితం చూపించిన ఏ టైంలో ఆకాశాలు తెరబడతాయని ఆ టైంలో నువ్వు మొక్కల మీద ఉండాలా మళ్ళీ ఎప్పుడున్నట్టే చూపిస్తా టైమింగ్స్ నేను ప్రాక్టీస్ చేస్తా ఆ టైమింగ్స్ అలా అలారం పెట్టుకొని ఆ టైమింగ్ సెల్లో మోకాళ్ళ మీద ఉండి నా స్టాప్ భాషల్లో ప్రార్థిస్తాను నా మనసుకు నచ్చినది కాదు నా ఆత్మకు నచ్చిన ప్రార్థన అది నా మనసుకంటే మానవ భాషలో ప్రార్థించడం నా ఆత్మకు సంబంధించినదంటే అన్య భాషలలో దేవుని ఆరాధించడం ప్రార్థించడం కాబట్టి ఆకాశం తెరబడే టైము నీకు నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా వేస్టే ఈ లోకంలో ఎంత ఉపాసలు ఉన్నా వేస్టే ఎందుకంటే పైనన్న వాటిని వెతకడం అని ఎందుకంటే ఇదే అర్థం ఎప్పుడు ఆకాశం తెరబడుతుంది బ్రదర్ ఎప్పుడు ఆకర్షం తెరవబడుతుంది సిస్టర్ ఆ టైంలో నేను హెచ్కెళ్ళి చనిపోయి బ్రతికే చూస్తుండే కదా అది ఎక్కడ అన్యుల దేశంలో చూస్తుండే వాళ్ళ దేశంలో కాదు ఇస్రాల్ దేశంలో కాదు కేబార్ నది ఎక్కడ బబలూర్లో ఉంది అది బబులూరులో ఉందని ఆ అశూరు దేశంలో ఉంది బబలూర్లో ఉంది కరెక్ట్ ఆయన కలిగిన దర్శనం గురించి మాట్లాడుతున్నాడు మూడో వర్షంలో ఏమంటుంది చూడండి యాజకుడకు ఎహెచ్కేలునకు ప్రత్య ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవ హస్తము అతని మీదికి వచ్చెను ఆ దర్శనంలోహో యహోవ వాక్ అతనికి ప్రత్యక్షమైందట తర్వాత యహోవ హస్తము అతని మీదికి వచ్చిందట ఇప్పుడు ఊహించుకొని నిజంగా దేవుని హస్తం నీ మీదికి వచ్చి నీ తలమీ చేయబడితే ఎట్లుటంది పరిస్థితి రెండుసార్లు చెప్తారైనా తర్వాత కూడా చూస్తాం మధ్యలో నాలుగో వర్షంకి వచ్చినప్పటికీ నేను చూడగా ఉత్తర దిక్ నుండి తుఫాను వచ్చి చూడాను ఎందుకంటే నేను పోయిన వారము రెండు మూడు రోజుల కింద ముడు దేవుడు ఎప్పుడైనా ఈ దిగొస్తప్పుడు ఉరుములు మెరుపులు భూకంపములు తూఫాన్లు జరుగుతూ ఉంటాయి ఆయన ఆయన రాకడాట్లు ఆయన ఈ లోకంలో అడుగుపెట్ట మెరుపులు ఉరుములు మరియు గొప్ప మేఘమును గోళము వల్లే గుండ్రంగానున్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించను అగ్నిలో నుండి కరగబడినది ప్రజ్వలించి చెన్న అపరించే ఒకటి కనబడేను ఇవి పరలోకంలో ఉన్నాయి ఇవి మనము ఎప్పుడు ధ్యానించాము ఉత్తగా చదివేసి మర్చిపోతూ ఉంటాం ఇవి ఒక్కొక్కటి ఏందోనూ అర్థం చేసుకోగలిగితే అవన్నీ పరిలోకంలో ఉన్న జీవరాస్తులు జీవులు రకరకాల జీవులు ఐదవ వర్షం దానిలో నుండి నాలుగు జీవుల రూపము ఒకటిది కనబడేను ఇది ఒక జీవి అక్కడ జీవులు వేరే భూమి మీద జీవులు వేరే అక్కడున్న జీవులు వింతగా ఉన్నాయి వాటి రూపం ఎట్లుంది చూడండి ఐదో వచ్చినా వాటి రూపము మానవ స్వరూపం వంటిది అంటే పర్ఫెక్ట్ మనిషిలాగానే ఉంది అది కానీ అవి మనుషులు కావు ఎందుకంటే పరలోకంలో ఉన్న మనుషులు వేరే భూమి మనుషులు వేరే నేను ఎన్నిసలో మీకు చూపించే భూమి మీద ఉన్న మనుషులని మట్టితో చేసిండు అక్కడున్న మనిషి మట్టితో చేసిన మనిషి కాదు అక్కడున్న మట్టి విలువగల రాళ్లతో చేయబడిందని నేను చూపించిన వాక్యం వాళ్ళంతట్లా వాళ్ళ తలని చరికాల వరకు అంత రాళ్లలాగా మెరుస్తున్న తగతగా మెరుస్తున్న రాళ్లలాగా ఉంటారు అనేసి చూపించిన వాక్యం ప్రటంగా కూడా నేను చూపించిన మీకు వాక్యం అక్కడ జీవరాశులు వేరేగా ఉన్నాయి చూడండి వాటి రూపం ఎట్లుంది దాని నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనపడంటే ఒక జీవికి నాలుగు రూపములు ఉన్నాయి వాటి రూపము మానవ స్వరూపం వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలును గలవు కాబట్టి ఏ ఒక్కడే అది చూడగలిగింది బైబుల్ అంతట్లో ఇంకెవరు చూడలేదు ఎవరు చూడలేదు ఇటువంటి దర్శనం ఏడో వర్షంకి వచ్చేటప్పటికీ ఈ నాలుగు ముఖాల గురించి చెప్పబడింది దాని చూడండి వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ల వల్లే పెయ్య అంటే తెలుసు కదా మీకు ఆవు ఎద్దు దూడ ఎద్దు కాళ్ళు ఎట్లుంటాయి అట్లా ఉన్నాయంట దాని అరెకాళ్ళు అవి తలతలనాడు ఇత్తడి వలే ఉండేను ఊహించుకోండి ఇత్తడి వాటి ఆవు కాళ్ళు ఇత్తడిగా ఉంటే ఎట్లుంటాయి తర్వాత దాని విశదీకరిస్తున్నాడు ఎనిమిదవ వర్షంకి వచ్చేప్పటికీ వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములు వంటి హస్తములు అంటే రెక్కల క్రింద మానవ హస్తములు ఉన్నాయి మానవ హస్తములు వంటి హస్తములు అంటే అక్కడ కూడా మనుషులు ఉన్నారు భూమి మీదనే కాదు ఆ మనుషులు వేరే ఉన్నారు అని చెప్తుంది నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండేను వాటి రెక్కలు ఒక ఒకటి కలుసుకొనేను ఏ వైపునకైనాను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చు ఉండేను ఇవి ఊహించుకోండి ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపంలో ఎట్లున్నాయంట మానవ రూపం మానవ ముఖం వంటివి కుడి పార్శ్వపు రూపములు సింహము ముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు ఇప్పుడు ఊహించుకోండి పరలోకంలో ఈ జీవులు ఉన్నాయి వాటి నీడలే ఈ లోకంలో ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కదా పక్షిరాజులు ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఎద్దులు ఇక్కడ కూడా ఉన్నాయి కదా సింహాలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా మనుషులు నిజ స్వరూపాలు అక్కడ ఉన్నాయి ఇవేమో నీడల్లు బాగా అర్థం చేసుకోండి నిజ స్వరూపాలు అక్కడ ఉన్నాయి ఆయన సన్నిధిలో మనిషి ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు ఆదాం కంటే ముందే అని ఈ వాక్యం చెప్తుంది కానీ ఎప్పుడు మనం వెతకాలే పరలోకం ఉన్న వాటిని ఆసక్తి చూపించలే నేను ఎందుకు చూస్తున్నాను అంటే నా వాగ్దానం అది బాప్తిజం వాగ్దానం అది మీరు క్రీస్తవుడు లేపబడ్డ వారైతే పైన వాటిని చూడమని నాకు వాగ్దానం చేసిండ్రు కాబట్టి నేను ఆ నుంచి రోజు వరకు కూడా పర్లోకం సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ ఉంటాను ఆసక్తి అన్నట్టు ఎవరికన్నా బయలుపరచబడిందా ఇంకా ఎవరికన్నా తెలుసా ఇది అన్న విషయాలు నేను గ్రహిస్తా ఉంటాను అన్నట్టు కాబట్టి ఇవి తెలుసుకోవచ్చు నీకు ఆశ ఉంటే ఎందుకంటే ఈ లోకాతీతమైన ఎక్కువ ప్రాధ్యత ఇస్తావు పిల్లల చదువులు ఉద్యోగాలు వాళ్ళ పెండ్లీలు గృహాలు కట్టుకోవాల సమస్యలు భార్యలు భర్త సమస్యలు వాణి సమస్య వీడి సమస్య ఉద్యోగ సమస్య వీటికే వెతుకుతూ ఉంటాం వీ సొల్యూషన్స్ కానీ పరిలోకానికి సంబంధించిన విషయాలకి మనం ఎవరిని కూడా ఆసక్తి చూపిస్తలేము నేను ఈ నాలుగు జీవరాశుల గురించి వీటి ముఖాలకు సంబంధించిన బోధ నేను ఒకరోజు చెప్పిన నేను ఇవి ఏంది అనేది కూడా నేను చెప్పినా ఏ రీతిగా మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చూపించిన మన ప్రభు జీవం ఏ రీతిగా ఉండే వీటితో పోల్చుకుంటే అన్న విషయాలు నేను చూపించిన పదమూడవ వచనానికి వచ్చేటప్పటికీ ఆ జీవుల రూపములు ఎట్లున్నాయంట మండుచిన నిప్పుల తోను నిప్పులతోనూ తోరు సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించచ్చుండెను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను ఊహించుకోండి మీరే అట్లా తయారైతే మీరే అట్లా ఉంటే మీ పరిస్థితి మీలో నుంచి అగ్ని ఇంకా అడుగుంది ఆ మనిషి ఆ ముఖము మనిషి ముఖం కూడా దాని రెక్కల కింద మనిషి హస్తాలు ఉన్నాయి కండ్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అక్కడ దీర్ఘంగా చూస్తే మీరు తర్వాత చూడండి అయితే ఆ అగ్నిల నుండి మెరుపు బయలుదేరిచిండను నీ పరిస్థితి అట్లా ఉంటే నీ సేవలో ఏం జరుగుతుందో మీకు తెలుసా మెరుపు తీగలు అంటే మన ఉరిమినప్పుడు అయితే తీగలు మెరుపు తీగలు ఉరుమితే కనిపిస్తాయి ఆకాశం మీద ఇట్లా పెద్ద లైన్స్ లాగా ఒక థ్రెడ్ లాగా ఒక దారం లాగా మెరుపు తీగలు మెరుపు తీగలు కనబడే రీతిగా జీవులు ఇటు అటు తిరుగుతుండేను అంటే అవి కదులుతుంటే ఇట్లా అన్ని మెరుపులు ఉరుములు అగ్ని భరించడానికి అగ్ని ఈ జీవి బహు ఆశ్చర్యంగా ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్న పదిహేను వర్షంకి వచ్చేటప్పటికీ ఈ జీవులను నేను చూచి నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిది ఒకటి కనబడిను ఆ చక్రముల యొక్క రూపములు పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండేను ఆ నాలుగును ఒక విధంగానే ఉండెను వాటి రూపములు పనియు చూడగా చక్రంలో చక్రం ఉండెను ఇవన్నీ ఆశ్చర్యంగా వీటిని మనం ఎప్పుడు ధ్యనించగలం వాటి వస్త్రాలు ఎట్లున్నాయి వాటి కైవారములు వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలబై భయంకరంగా ఉండేను ఏమంటాడు కైవారం ఎవరు చెప్పగలరు ఎవరన్నా దాన్ని చెప్పగలరా కాబట్టి వాటి పద్దెనిమిదవ ప్రశ్న మనం చూస్తా ఉన్నాము వాటి కైవారము అంటే ఏంది అన్న విషయం మనం అదొక ఒక సర్కిల్ ఒక చద ఒక చక్రం లాగా పైనుంచి కింద వరకు వాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ ఒక పెద్ద చక్రం లాగా ఉందన్నట్టు కైవారం మిక్కిలి ఎత్తుగలవై భయంకరంగా ఉండను ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి ఉండాను ఊహిస్తేనే అసలు అర్థమే కావట్లేదు ఇది ఏం జీవి అని ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కనూ జరిగాను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచాను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అది పోవలసిన వైపునకే అవి పోచుండెను కాబట్టి వీటికి ఆత్మ కూడా అవసరం విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు దేవుని యొక్క ఆత్మ ఈ జీవరాశులను ఎట్లా నడిపిస్తుందో చూపిస్తుండనట్టు నేను ఆ రికార్డింగ్స్ లో నా జ్ఞాపం కూడా లేదు ఎప్పుడు చేసినామో కానీ ఇవన్నీ ఆ ప్రభు జీవితానికి సాదృశ్యం అని నేను చూపించిన ప్రతి చిహ్నం అదే రీతిగా ఈ జీవి మనిషికి సాదృశ్యం ముఖ్యంగా సేవకునికి సాదృశ్యం విశ్వాసికి సాదృశ్యం అని నేను చూపించిన గతంలో కాబట్టి ఆత్మ ఎటు అటు పోతుంది అన్నటి జీవి మనం కూడా అంతే మనల్లో కూడా ఇవన్నీ గుణగణాలు ఉన్నాయి అన్న విషయం నేను చూపించిన నన్ను ఇవి నిజ స్వరూపాలు నీడ ఈ లోకంలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలా నీడల కొరకు వెతకకుండా నిజ స్వరూపాన్ని వెతకడానికి ప్రయాసపడతాం ఈ రోజు నుంచి దాని కొరకు మనం ఖచ్చితంగా ప్రయాస పడాల్సిందే నిజస్వరూపం ఏ రీతిగా ఉంటది అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలా అందుకొరకు మనము ఇక మిదట సమయాన్ని గడపాలా ఎట్లా తెలుసుకోవాలా ప్రభావ టైం అయిపోతుంది మన కాలాలు ముగిస్తున్నాం మనం కాబట్టి వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రభు అన్న విషయం నీకు కొంత కష్టమే ఎందుకంటే ఈ పర్లోకంలో ఉన్న వీటిని అన్నిటి నువ్వు చూసి కిందికి దిగొచ్చి మనుషులకు చెప్తే మనుషులు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు తప్పగా మాట్లాడతారు ఏసు గురించి మాట్లాడినరు ఏ గురించి మాట్లాడినరు నీ గురించి నా గురించి కూడా మాట్లాడతాడు కాబట్టి నేననేది ఏంటంటే ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా సత్యం నీకు తెలుసు కాబట్టి నువ్వు పోయి వాటితో ఉదాహరణకి ఇప్పుడు నేను ఒకసారి చెప్పిన అనుకోండి మీకు ఎవరికన్నా ఇష్టం ఉందా ఆ జీవితం పోయి సంభాషించాలని నేను అనుకుంటే ఎవరు కూడా చేస్తున్నారు ఉందంటాం కానీ నిజంగా నువ్వు హృదయ హృదయపూర్వకంగా చెప్పగలవా ఎందుకంటే నీకు ఆ తలంపు ఎప్పుడు రాలేదు కదా ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి అనిపిస్తుంది కానీ ఆ తలంపు నీకు ఉండాలంటే ఎంతో కాలం నుంచి ప్రయాసపడిల్సింది అన్నట్టు వీటన్నిటి విషయంలో ఎందుకంటే మనము వాయిస్ బ్రేక్ అయిందన్నా కాబట్టి ఈ విషయాలను అన్నిటినీ మనము ఆసక్తితో నేర్చుకోవాలంటే మనకి ఎవరు నేర్పిస్తారు ఇవి కనీసం ఎవరన్నా వీటిని చూసి చెప్పేవాళ్ళు ఉంటే ఆ వాళ్ళ దగ్గర పోయి కూర్చొని వాళ్ళు మనకు ఆ చర్చెస్లలో ఎవరు కనిపించారు కదా ఏ సేవకులు కనిపించారు ఏ పాస్టర్స్ కనిపించారు ఈ విషయాలు చెప్పేటోళ్ళు చెప్పి చెప్పి విసిగు వచ్చేసింది మాకు ఈ బోధలు అంటున్నారు పాస్టర్స్ ఎంత కాలం చెప్పాలా ఎంత కాలం చెప్పినా అదే పాత మన్నానే ఇరవై సంవత్సరాల క్రితం నేను బ్రదర్కి ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఆ బ్రదర్ని డైరెక్ట్ గా నేను చెప్పలేదు కానీ నువ్వు గత ఇరవై సంవత్సరాల చెప్పిన వాక్యం ఈరోజు చెప్తున్న బ్రదర్ అంటే నా గురించి బాధపడి ఆయనను నేనే తప్పు లెక్క పెడుతున్న వాళ్ళలాగా అంటే ఇరవై సంవత్సరాలలో నీలో ఏ ఆత్మీయ అభివృద్ధి లేదా అని ప్రశ్నేసుకోవాలా పశ్చాత్తాపంతో ఈ రీతిగా చెప్తే కోపగించుకోవద్దు అనే కూడా హెచ్చరించింది ఆయనకు ఉపయోగించుకుంటే మనం ఏం చేయలేం కదా కానీ ఖచ్చితంగా వీటన్నిటినీ తెలుసుకోవాలా జీవితంలో ఒకటే అవకాశము వీటన్నిటిని నేర్చుకోవాలా ఏమి కూడా ఈ షరణని విడిచిపెట్టినాక నేను నేర్చుకుంటా అంటే నేను చెప్తున్నాను నువ్వు షరణ విడిచిపెట్టినాక ఏ లేయర్లకు పోయి ఉంటావో కూడా నీకు తెలియదు అబ్రాము రమున అంటే అది ఎక్కడో కూడా తెలియదు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు మీకు ఏ ఆకాశం ఏ ఆకాశం మహాకాశంలు ఆకాశంలు మహాకాశంలు దాని అందున్న ఆకాశంలు అంటే ఏ ఆకాశం పోతావో నీకేం కొంతమంది అంటే ఇవన్నీ నాకు అవసరం లేదు బ్రదర్ నాకు ఇవన్నీ అవసరం లేదు నాకు విశ్వాసం ఉంది నాకు చాలు నేను పాప నా పాపాలు క్షమించబడ్డాయి నేను రక్షింపబడ్డ వాడను నాకు తెలుసు పరిలోకం పోతాం అది నిర్లక్ష్యమైన స్టేట్మెంట్ అంటాం దాన్ని ఎందుకంటే నీకు కాదు కాబట్టి ఎస్కేప్ కావడానికి అట్లా కాబట్టి నేను వీటన్నిటి గురించి ఇప్పుడు నేను విశదీకరిస్తలేను కానీ వాక్యం ఏం చెప్తుందంటే జగత్ పునాదులు వేయబడక ముందే వీటన్నిటిని దేవుడు మన కొరకు దేని నేను తర్వాత ఎప్పుడన్నా చూపిస్తే వాక్యం ఇప్పుడు కాగా జగత్ పునాదులు వేయబడక ముందే వీటన్నిటిని దేవుడు మన కొరకు భద్రపరచిండు ఈ సృష్టికి భూమికి లోకానికి పునాదులు వేయబడక ముందే వీటన్నిటిని మన కొరకు మీరు పోయి వాటితో సంభాషించాలని ఎవరికి కూడా ఆసక్తి లేదు మరి ఈ ఆసక్తి ఉంటే నీ ప్రయాసం ఎట్లుంటుందో ఊహించుకో వాటి కొరికి ఉపాసం ఉంటావు నువ్వు ఇవి నేను నా లైఫ్ లో ఒక్కటి చెప్తాను ఒక్కసారి నువ్వు ఆ అనుభవంలోకి పోవాలంటే ఏం జరుగుతుందో చెప్తా ఫస్ట్ ఆకాశంలోనికి పోక అక్కడ అన్ని దురాత్మ సమూహాలు నిన్ను ఆపేస్తా ఉంటాయి నేను గ్యారెంటీ ఇస్తాయి ఈ విషయం ఎప్పుడైతే నువ్వు నేను ఈరోజు డిసైడ్ చేసుకున్న బ్రదర్ నేను ఇక మీదట ఆకాశంలు మహాకాశంలకి పోయి దేవునితో సంభాషిస్తా గొప్ప గొప్ప భక్తులతో సంభాషిస్తా పాత నిబంధన కాలపు దేవుని భక్తులతో సంభాషిస్తా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకోట అదే రాత్రి నీ మీదికి సైతాన్ని అటాక్ నేను చెప్తా గ్యారెంటీ దుష్టశక్తులు వచ్చి నేను అటాక్ చేస్తాయి హండ్రెడ్ గ్యారెంటీ అది విడిచిపెడతావా ఎందుకంటే ఏసు నలభై దివారాత్రములు ఉపాసం ఉన్నాడు ఆ ఉపాసంలో నలభై దివారాత్రులు ఉపాసం ఉన్నా ఆయనకు ఆకలి లేదు కానీ ఎప్పుడైతే ఆయన ఆ ఉపాస ప్రార్థన నుంచి బయటకు వచ్చిండో అప్పుడు అంటే ఆ నలభై దివారాత్రులు ఉపాసం ఉన్నప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఆత్మీయంగా ఆత్మలో ప్రయాణం చేసిండో తన ఆత్మ ఎక్కడెక్కడ పోయి సంభాషించిందో సైతాంతను సంభాషిస్తుండడు కదా అప్పుడక్కడ ఆయనకి బహుగా ఆకలి అవుతుంది కానీ సైతానేమటు ఈ రాల రొట్టెలు తీసుకొని దీనమంటున్నాడు తర్వాత ఆయన వాక్యంతో మాట్లాడుతుండే మనుషుడు రొట్టెల మాత్రమే జీవించాడు కానీ దేవుడిని నోట నుంచి ప్రతి వాట వాకు ద్వారా జీవించడం దాని తర్వాత బహు ఆకలితో నీరసం అప్పుడే తన ఆత్మ మళ్ళా తిరిగి చరణంలోకి వచ్చింది అంతవరకు కానీ ఇక్కడెక్కడ పోయి మాట్లాడండి సంభాషించండు దేవదూత్తులతోని రకరకాల భక్తులతోని మోసతోని ఏలి తను రూపాంతరం పొందిన రోజు మళ్ళీ వాళ్ళతో సంభాషించింది కదా అవి పరలోక పైనవే కదా అవన్నీ విషయాలు అదొక వాక్యంలో నేను చూపించిన ఏం సంభాషించడం ఎందుకంటే బైబిల్ లేదు అది ఆయన ఏం మాట్లాడండి మోసతోని ఏలియాతోని రికార్డింగ్స్ లో ఉంటాయి మీకు అవన్నీ కాబట్టి పైనున్న వాటిని వెతకడానికి మనము ఆసక్తి చూపించాల కానీ ఈ లోకం నిన్ను చేయనియ వాడు ముఖ్యంగా ఎందుకంటే ఈ లోకపు అధిపతి వాడు కాబట్టి ఈ లోకపు దేవుడు వాడు కాబట్టి వాడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఈ శరీరంలో నుంచి అక్కడికి పోనీయకుండా నీ శరీరాన్ని కించపరుస్తూ ఉంటాడు నీకు నిద్ర వచ్చేటట్లు నేను అలసిపేటట్లు నీ శరీరంలోకి డీమన్స్ దూర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అవి రకరకాల రోగాలు తీసుకొస్తాయి ఎప్పుడైతే నువ్వు ఒక్క విజిట్ చేస్తావో పైకి పోయి అంతే ప్రతి రోగం నిన్ను విడిచిపెట్టాల్సిందే నీ దగ్గరికి రోగాలు రాలేవి ఇంకా ఎందుకంటే నువ్వు నిజస్వరూపం చూసి వచ్చినావు అక్కడ ఆయన ఆదాం అవలని సృజించినప్పుడు అంతా మంచిగా ఉందన్నాడు ఏ లోపం లేదన్నాడు అది నిజస్వరూపం కానీ ఎప్పుడైతే మరణించిన పాపంలో నీడలైపోయినారు నిజ స్వరూపం నీడైపోయింది వాళ్ళ ఆత్మ నాడికి వెళ్ళిపోయినాయి నీ స్వసత పరలోకంలో ఉంది తాళం తీసుకొని పో నీ ఆశీర్వాదాలు నీ ఆర్థిక పరిస్థితి అక్కడుంది పోయి తలం తీసుకొని తెచ్చుకోపో నీకేమేం ఆగిపోయినాయో ఆశీర్వాదాలు అవన్నీ అక్కడున్నాయి నిజ స్వరూపాలు ఈ లోకంలోనికి రానియకుండా వాడు అడ్డగిస్తున్నాడు కానీ నువ్వు ఆకాశంలో దాటి పోవ్వాలా అంటే వాడు అడ్డగిస్తాడు నేను ఎందుకంటే వాడి సమూహాలు అన్ని ఆకాశ సమూహాలు ఎవసలు రాసిన పత్రికలు చూస్తాం ఆరవద్యంలో ధ్యానించండి ఇది ఆత్మీయ పోరాటం నా నిజ స్వరూపాన్ని నేను చూడాలా అంటే వాణ్తో నేను కొట్లాడాలా వాణితను విజయం పొందాలా నేను భయపడను ధైర్యం ఉండాలా ఆ తీర్మానించుకోవాలను నాకు పిరికి ఆత్మనివ్వలేదు నాకు అనుభవం అయింది ఒక రోజు కొన్ని సంవత్సరం ఆ అనుభవం నేను రుచి చూడాలని ట్రై చేసిన నా శరణలకి వెళ్ళి నా ఆత్మ బయటికి రావడం అనుభవపూర్వకంగా నేను చూసిన ఫస్ట్ టైం భయపడినా అది వచ్చేసింది మళ్ళా వాపస్ ఆత్మ సెకండ్ టైం కొంతకాలం కింద తర్వాత మళ్ళా ట్రై చేసిన ఈ అనుభవం ఏందో తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళందరూ చేసినారు గతంలో కాలంలో పౌలు చేసుకున్నాడు పేతురు చేసిన అనుభవము యోహాను భక్తుడు చూసుకున్నాడు నేను కూడా చూడాల ప్రభు ట్రై చేసిన అప్పుడు ధైర్యం చేసి చేసిన బయటికి పోయింది ఆత్మ అక్కడ చూస్తుంది నా శర్ర నేను అక్కడి నుంచి చూస్తున్న నా బాడీని ఎప్పుడైతే అక్కడి నుంచి నేను నా బండి చేస్తున్నా అప్పుడు నాకు అనిపించింది ఈ శారీరకరమైన కోరికలు మీద అసహ్యం పుట్టింది నాకు అందుకు నువ్వు పాపం అంటే అసహించుకుంటావు ఎటువంటి పాపమైనా అసహించుకుంటావు నీకు దేని మీద కూడా వ్యామోహం ఉండదు ఒక్క అనుభవం నీకు వస్తే చాలు పర్లోకప్పు ఆరోహణం ఆ అనుభవం ఆయన పరిశుద్ధ పర్వతం మీద అడుగు పెట్టే అనుభవం ఎవడు పోగలడు కీర్తన గ్రంథంన ఇరవై నాలుగు అధ్యయనం ధ్యానించడం మనం ఎవడు పోగలడు అక్కడికి పాత్ర నిబంధన కాలంలో చాలా కష్టం కానీ ఏసు ప్రభుడికి అయ్యే అవకాశం ఇచ్చి నువ్వు పోగలవు అని నీకు మార్గం ఇచ్చిండు నేనే మార్గం అన్నాడు ఆ మార్గం గుండా వెళ్ళిపో పోయి అక్కడ పోయి చూసిరా వచ్చి ఇక్కడ నీ జీవితాన్ని మార్చుకో ఇక్కడ అనేకుల జీవితాలు మార్చుకో అనేకులకు వాటిని చూపించు నేను నిజంగా పోయి చూసిన నేర్చుకున్న నువ్వు ఆ రీతిగా చూపించినప్పుడు నీకు అనుగ్రహించబడ్డ ఈ వాగ్దానానికి తగినట్లు నువ్వు జీవించినట్లు దాన్ని నెరవేర్చుకున్నట్లు అప్పుడే నీకు తృప్తి అప్పుడే నీకు సంతోషం ఇవి అనేకులకు నువ్వు చూపించాల అనుభవం లేకుండా ఎవరు చెప్పలేడు ఈ వాక్యాలు చెప్తున్నా పాస్టర్స్ ఎందుకు చెప్పారంటే వాళ్ళకి అనుభవం లేదు అనుభవం లేని చెప్పలేరు ఇవి ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లో పైన వాటిని వెతకనే ప్రయత్నించినట్లు క్రమేణ ఏమైందంటే ఈ లోకంలోనే వాటిని వెతుకుతా ఉన్నారు ఈరోజు జరుగుతుంది అదే చర్చ సిస్టమ్ ఈ లోకంలో ఏముంది తెలుసా విగ్రహం ఈ లోకంలో ఏముంది విగ్రహం ఉంది ఒకసారి చూడండి కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో దాంతో నేను ఈ వాక్యాన్ని ముగిస్తా కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదవ వర్షం చదవండి ఎవరన్నా భూమి మీద ఉన్న మీ అవయవంలను అనగా జారత్వమును అపవిత్రతను కామాత్రతను దురాశను ముఖ్యంగా చూడండి విగ్రహారాధన అయిన ధనాపేక్ష డబ్బు మీద ఎవడికి ఆసక్తి ఉంటుందో వాడు విగ్రహారధికుడు అని చెప్తుంది వాక్యం భూమి మీద అవే వెతుకుతారు మనుషులు నేను చెప్తున్నా ఉల్టారా అండి ధనాపేక్ష గలవాడు విగ్రహారధికుడు ధనం సంపాదించుకోవడం దురాశ కలిగిన వాడు సంపాదించుకున్నాక కామాతురత దాని తర్వాత అపవిత్రత దాంతరత తర్వాత చెత్త పనులు దాంతరత తర్వాత శర్రమంతా అపవిత్రమైపోతుంది కుల్లిపోతుంది కరప్షన్ అంటాం ఇంగ్లీష్ లో భూమి మీద అంతా కుల్లిపోతుంది అందుకే భూమే నాటేస్తారు కానీ ఎప్పుడైతే నువ్వు పరిలోకప్పు అనుభవం రుచి చూసొస్తావో నువ్వు కుల్లిపోవు నీ ఆయుష్ సంపూర్ణంగా తయారవుతుంది నువ్వు ఎప్పుడు ఈ శరాన్ని విడిచిపెట్టాలంటే అప్పుడే విడిచిపెట్టగలవు మోషే విషయంలో మనం చూస్తాం దేవుడు అడుతున్న నీ మోషిస్తాను మోసే నువ్వు చచ్చిపో అంటున్నాడు మోసకి ఇష్టం లేదు చవడానికి మోషే నీ ప్రాణాన్ని విడిచిపెట్టు అంటున్నాడు మోసే విడిచిపెడతలేడు నేను బతుకుతా ఇంకా ఉంటా చనకాలం అంటున్నాడు లేదులేదు నువ్వు వదలాల నువ్వు పోకపోతే నేను యహోషో అని కానీ మోసే చనిపోవడానికి సిద్ధంగా ఎందుకంటే వాక్యం ఉంది జీవము మరణములు నీ నాలుగు ఆధనంలో ఉన్నది మోసి అది నేర్చుకున్నాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాగన దేశంలో అడుగు పెట్టాలనే ఆశ ఉంది అందుకే నేను ఇంకా బ్రతికుంటా అని అందుకే ఆయన ఏ రోగాలు ముట్టలేకపోయినాయి రోగంలో సైతాను ఏమంటాం వాణి వాణి ఆయుధాలు నువ్వు ఆ యొక్క నిత్య ఉండడానికి ఆ పర్లోకప్పు దర్శనాలు పర్లోకప్పు అనుభవాలు రుచి నీ శరీరంలో వాడు వాణి ఆయుధాన్ని నువ్వేమో సర్వాంగ కవచం ధరించుకుంటలేవు అందుకు ఆయుధాలతో నువ్వు కొట్ బాధినిసైపోయి అనారోగ్యం కాబట్టి మనం ఈ దినం ఆత్మలని నిన్ను అడ్డగించినప్పుడు వాటితో ఎట్లా నువ్వు విజయం పొందాలా సర్వాంగ కవచం ధరించుకోవాలా ఫస్ట్ సర్వాంగ కవచం ధరించుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలా అప్పుడు నువ్వు భాషలలో ఆరంభంస్తే స్థుతించడం నీ ఆత్మ అమాంతంగా పరిలోకానికి వెళ్తుంది సర్వంగా కవిచం ధరించినవి కాబట్టి దుష్ట సమూహములు ఆకాశ సమూహములు చీకటి సమూహాలు నేను పట్టలేవు ముట్టలేవు ను సరాసరి ఆకాశంలో మహాకాశంలో దూసుకొని పోతావు పోయి అక్కడ దేవునితో మాట్లాడుతూ అటువంటి అనుభవం మీకు అందరికీ రావాలని ప్రార్థిస్తున్నాం పరశుధర ఒక దేవగా మీకు వదనాలనైనా మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతకమన్నారు ప్రభు ఇక మీద మేము పనున్న వాటిని వెతుకుతాం నైనా అక్కడ పోయి వాళ్ళతో సంభాషిస్తాం ప్రభు అక్కడ జీవులతో మాట్లాడతాం ప్రభు వాళ్ళతో మాట్లాడాలంటే రకరకాల భాషలు అవసరం నైనా కాబట్టి మాకు ఆ నేర్పండి ప్రభు మేము అక్కడ పోయి వాళ్ళతో అనేకమైన విషయాలు నేర్చుకొచ్చి ఈ లోకంలో అనేకలకు పంచిపెట్టాల అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి కనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి నా ఆశీర్వాదం మన ప్రభైన ఏసు క్రీస్తు కృపాస్తమత నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనలుగాక ఆమెన్ అందరియా